अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा ओं भद्रं कर्णे भी शुुयाम देवा भद्रम पश्येम्शीजत्र स्थिस्तुवासनूभि दिशेम देवितयु स्वस्ति न इंद्रो वृद्धश्रवा స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తినస్తాక్ష్యోరిష్టమి స్వస్తి నో బృహస్పతిర్ద్యాతు శాంతిశాంతిశ్శాంతి ప్రసాదయో ఏ క్యాఖ్యాతైత్తిరీయకే తామాత్మా పరో జీవ స్ రసాదయ కో వ్యాఖ్యాతా రసా మీన్స్ అన్నమయ అన్నమయ కోశము మొదలుకొని ఏ కోశములైతే ఉపనిషత్తులో వ్యాఖ్యానము చేయబడి వాటికి కోశమునకు ఆత్మ సారము ఒకటి ఇప్పుడు ఈ పైన కొబ్బరికాయ ఉందనుకోండి పైన కోశం ఉంది పీచు ఆ కోశం తీసేస్తే లోపల ఇంకో కోశం ఉంది పెంకు ఆ కోశం తీసేస్తే దాని లోపల ఉంది సారం ఆ రకంగా ఆత్మ అది ఆత్మ కొబ్బరికాయ ఆత్మ ఏమిటంటే లోపల ఉందని చెప్పినట్టుగా సో ఇప్పుడు పై పీచు ఉందనుకోండి అదొక కోశం దానికి ఆత్మ ఏమిటి లోపలున్న కొబ్బరి లోపల ఉన్న కోశానికి కూడా అదే ఆత్మ అన్నింటికీ అదే ఆత్మ అదేవిధంగా ఈ ఐదు కోశములకు ఆత్మ కలదు ఏమిటి ఆత్మ జీవుడు అనే జీవుడు అంటే ఒక పరిచ్ఛిన్న వ్యక్తి కాదు పరో జీవ జీవ ప్రాణధారణే అంటే జీవశక్తి అని అర్థం ఇప్పుడు జీవుడు అని ఎప్పుడైతే అన్నారో ఒక పరిచ్ఛిన్న వ్యక్తి అనే భావన కలుగుతుంది జీవశక్తి అన్నారనుకోండి తత్వము అని తెలుసు ఇప్పుడు విద్యుత్తుందండి విద్యుత్ తత్వమా వ్యక్తి అండి తత్వం వ్యక్తి కాదు సపోజ్ మీరు విద్యుత్తుడు అని పెట్టారనుకోండి అది ఎలా అనిపిస్తుంది అదేదో తత్వం అనే భావన కలగకుండా ఒక వ్యక్తి అనే భావన కలుగుతుంది ఒకసారి ఆ భావన బలపడిందంటే ఆ దానికి ఒక రూపం తీసుకొస్తారు ఆ రూపానికి అలంకారాలు పెడతారు ఇంకా దాన్ని ఊరేగించడం ప్రారంభిస్తుంది అసలు స్పిరిట్ గాల్లో కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు సూర్య అని ఉందనుకోండి సూర్య అని సంస్కృతంలో పేరు ఎందుకు వచ్చింది సంస్కృతంలో వృక్ష అన్న ప్రథమా ఏకవచనం అలాగే ఉంటుంది సూర్య అలాగే ఉంటుంది రామ అలాగే ఉంటుంది సంస్కృతంలో అలాగే ఉంటుంది రామ రాముడు వృక్ష వృక్షుడు అంటారా అంటే వృక్షము అంటారు సో ఇప్పుడు సూర్య అన్నారు అనుకోండి సూర్య అంటే సరతీతి సూర్య ఎప్పుడూ సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి సూర్య అని పేరు అక్కడ సూర్యుడోనో జంట్లు ఒక ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడని కాదు ఎప్పుడూ తిరుగుతూ ఉండేటువంటి కాంతి గోళం కనుక ఆయనకి సూర్య అని పేరు వచ్చింది మీరు తెలుగులో డూ అని బెటర్ అంటే యు ఆర్ లుకింగ్ ఫర్ ఎేప్ ఒక రూపం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు డూ బెటరు కదా మరి ఒక రూపం రూపం అంటే ఎలా ఉంటాడు ఆయన మనకు మలాగే ఉండు ఉంటాడు కాబట్టి రెండు కాళ్ళు రెండు చేతులు ఆయన బాగా ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి నెత్తిమీద ఒక కిరీటం పెట్టాలి ఇంకెంతకంటే ఏం చేస్తారు ప్రకాశిస్తూ ఉంటాడంటే నెత్తిమీద ఒక కిరీటం పెట్టాలి ఆ కిరీటానికి వజ్రాలు వైడూర్యాలు పెట్టాలి ఇంకా ఎవరికైనా కవికి అప్పచెప్పినట్లయితే ఇంకా దాని చుట్టూ బోలంత అల్లిగా అల్లుతాడు ఆయన ఈ రకంగా నడుస్తూ సగుణాన్ని సగుణ సాకారం చేసేటువంటి ప్రక్రియ ఇది అవసరమా కాదా అంటే ప్రిలిమినరీ స్టెప్స్లో అవసరమే కొంచెం పైకి వెళ్ళేప్పుడు కొంచెం దాని నుంచి బయటపడి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి రూపంతో ఆగిపోకూడదు రూపంతో గుణాలతోటే ఆగిపోకూడదు తత్వంలోకి వెళ్ళాలి యోమాం వేత్తి తత్వత తత్వరూపంగా తత్వంగా తెలుసుకోవాలన్నాడు కానీ శ్రీకృష్ణుడు రూపం తెలుసుకోవాలని అనలేదు తత్వత ఎనివే సో జీవ అంటే ప్రాణశక్తి అని అర్థం పరహ ఈ ఐదు కోశములు అతీతమైన ప్రాణశక్తి అంటే ఏమైందండీ పరమాత్మ కాలేదు పరోజీవ ఆ ప్రాణశక్తి ఎటువంటిది ఖం యథ ఇప్పుడు ఘటాకాశము ఘటానికి మాత్రమే పరిమితమై ఉన్నదా లేకపోతే ఆకాశం ఘటానికి మాత్రమే పరిమితమై ఉన్నదా లేదు సర్వవ్యాపకమై ఉన్నది అదేవిధంగా ఈ ప్రాణశక్తి రూపంగా ఇక్కడ ప్రకటన అవుతున్న ఈ పరమాత్మ కం యథ ఆకాశము వలె సర్వవ్యాపకమై ఉన్నది సంప్రకాశిత ఈ విషయాన్ని ఇంతకుముందు విస్తారంగా నిరూపించడం అయినది అని శ్లోకం బహుశా నేను ఇదంతా చెప్పే ఉంటాను మళ్ళీ ఇంకోసారి మీకు గుర్తు చేశాను ఈ తైత్రీయంలో వ్యాఖ్యానం చేశారు అంటే ఇప్పుడు అక్కడ తైత్రీయంలో భాషకారులు ఏమన్నారంటే హ్యాకార విశేషు అనాత్మసు ఆత్మభావిత బుద్ధి అని చాలా చక్కటి వాక్యం శంకర భాషలో వాక్యం ఇప్పుడు బాహ్యమునందుండే ఆకారములు విశిష్టమైన ఆకారములు ఆయా ఆకారములు బాహ్యాకారం పురుషుడు యొక్క బాహ్యాకారం ఓ రకంగా ఉంటుంది స్త్రీ యొక్క బాహ్యాకారం మరో రకంగా ఉంటుంది పశు సకలములైన బాహ్యాకారాలు భిన్న భిన్నాలుగా ఉంటాయి ఈ బాహ్యాకారములు ఇవి ఆత్మస్వరూపం కాదు అనాత్మస్సు అవి ఆత్మలు కాదు కానీ వీడు వాటి ఎందే ఆత్మబుద్ధి పెట్టుకూర్చుంటాడు ఆత్మభావిత బుద్ధి వాడిని పిలిచి రేనాయినా ఈ దేహము ఈ ఇంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము ఇవేమీ ఆత్మ కాదు ఆత్మ అంటే ఆకాశము అంటే శుద్ధ చైతన్యము అని చెప్పారు అది వాడికి బుద్ధికి వెంటనే రాదు వెంటనే బుద్ధికి రాదు అందుకోసం బుద్ధికి రాక ఒక ఆయన నాతోటి అన్నారు నేను అన్నాను ఆకాశంలా పెట్టుకోండి ఆకాశం వలే అలా పెట్టుకోండి ఆకాశం ఎలా అయితే సంకల్పరహితంగా ఉంటుందో ఏ సంకల్ప ఆకాశంలో ఏ కదలికలు ఉండవు అలాగే నిర్మలమైన ఆకాశంలో మేఘశకలాలు ఏమీ ఉండవు అలా అనుకోండి ఏ మేఘాలు లేవు నిర్మలంగా ఉంది అలాగే మీరు కూడా మీ లోపల మీ చైతన్యాన్ని అలా పెట్టుకోండి అంటే ఏమిటి మనస్సు యొక్క సంకల్పములు అనే మేఘములను విడిచిపెట్టేసి నిస్సంకల్పంగా శ్రీకృష్ణుడి గీతలో చెప్పినట్టుగా సో నకించిదపి చింతయ్యే ఏ రకమైన సంకల్ప వికల్పాలు లేకుండా అలా ఆకాశంలాగా పెట్టుకోండి అనేది చెప్పాను చెప్తే కొంత అభ్యాసం చేశారు తర్వాత కొద్ది రోజులైన తర్వాత నా దగ్గరకు వచ్చి నేను అలా నిస్సంకల్పంగా ఆకాశంలో పెట్టుకోలేకపోతున్నానండి కాబట్టి నేను దాని స్థానంలో మానస పూజ చేసుకుంటున్నాను పర్వాలేదు కదా అని అడిగారు ఏం పర్వాలేదు అలాగే చేసుకోండి అని చెప్పాను చూడండి అంటే ఆ సంస్కారం అలాంటి బలమైన సంస్కారం మనసు పూజ అంటే ఏం చేస్తారు సో అక్కడ రామున్నో కృష్ణున్నో శివలింగాన్నో ఏదో ఒకదాన్ని భావన చేస్తారు భావన చేసి నేను శివుడికి పుష్పాన్ని సమర్పిస్తున్నాను గంధాన్ని సమర్పిస్తున్నాను అని అది మానసి పూజ మంచిది చాలా మంచిది చాలా విలువైనది కానీ నేను చెప్పిన ఆకాశం దానికంటే ఓ కొన్ని స్టెప్స్ తక్కువ వారు అలా అడిగినప్పుడు నేను ఇలా ఎందుకు చెప్పాను అబ్బాయి వద్దండి ఆకాశంలాగే భావన చేయండి అని చెప్పలేదుగా ఎందుకు చెప్పానంటే నేను చెప్పిన సలహా అది వర్కౌట్ పరిస్థితి లేదని తెలిసి అలా చెప్పాను అది వర్కౌట్ కొంచెం టైం పుడుతుంది ఆ రూపబుద్ధి పోవాలి కదా రూపబుద్ధి పోవాలి ఇప్పుడు నాకు ఎవరిలోనో ఓ పత్తులాలు బంగారం ఇచ్చారు బంగారం ఇచ్చే స్వామీజీ అది ఎలా ఇచ్చారో తెలిసిన నేను దక్షిణామూర్తి దేవాలయం దక్షిణామూర్తి ముందు కూర్చున్నా శ్రీరోస్ బర్గ్లో ఉద్యో మాములుగా ఏదో ధ్యానం చేసుకుంటుంటే నా పక్కన అవులో వచ్చి కూర్చున్నారు సరే కళ్ళు తెరిచి చూస్తే నేను ఎరుగుతున్నాను వారిని బాగా చాలా ఉన్నతమైన స్థాయి కలిగిన శేఖర్ అది వెస్టర్నర్ ఫ్లారిడా వెళ్ళినప్పుడు ఫ్లారిడాలో కలిసాము కూడా సన్యాసం తీసుకున్నారు శివానంద సెంటర్లో స్వామి ఉన్నారు అక్కడ ఆ స్వామి ఆమెకు సన్యాసం ఇచ్చారు నేను ఎరుగుతున్నాను మొన్న వెళ్ళినప్పుడు నేను ఫ్లారిడా ఎక్కడికి వెళ్తే ఎక్కడో ఉండి వచ్చి కలిసి వెళ్ళారు అంటే మీరు సన్యాసం తీసుకున్న వాళ్ళు కొంత గైడెన్స్ కోసం వస్తూ ఉంటారు అన్నమాట చాలా ఉన్నతమైన స్థాయికి చెందినటువంటి శేఖర్ ఆమె ఏం చేశారో వచ్చి కూర్చున్నారు పక్కన కూర్చుని నా దగ్గర పత్తులాల బంగారం ఉంది నేనేమో దక్షిణామూర్తి ముందు ప్రతిజ్ఞ చేశానో అది మీకు ఇద్దామని అది మీరు తీసుకోవాలి అని ముందు పెట్టారు ఇప్పుడు నేనేం చేయాలి తీసుకోవాలి అక్కర్లేదు ఆలోచించారు నాకెందుకమ్మో బంగారం ఏమి పిచ్చేమన్నానా నేనేం చేసుకోను అని అలా కాదు తీసుకోవాలి ఏం చేయమంటున్నాను అమ్మ ఇండియాకి పట్టుకెళ్ళే వాళ్ళకైనా భేదవాళ్ళకి నేను పట్టుకెళ్ళను ఇన్క అక్కడ ఇమ్మిగ్రేషన్ వాడు అడుగుతాడు నన్ను ఏమైనా ఉందా అని నేను నో అని చెప్పాలి అసత్యం చెప్పాలి నేను పట్టుకెళ్ళడం చెప్పాను ఇలాంటి దాంట్లో నేను పడినా నేను పట్టుకెళ్ళను బంగారం అని చెప్పాను కాదు అడగరు ఈ మధ్యన అడగట్లేదు పోనీ అడగకపోయినా నేను పట్టుకెళ్ళను నాకెందుకున్నావు దాని మీద శంక అంటే మీకు ఇండియాలో నేను ఇచ్చే ఏర్పాటు చేస్తాను ఆ పని చేయమని చెప్పాను అని మర్చిపోయాను ఆ సంగతిని నేను అనుకున్నాను అప్పటికప్పుడు వాయిదా పడిందని సంతోషపడ్డానే కానీ ఇప్పుడు ఈ బంగారం గురించి నేను పడక్కర్లేదని కానీ అది ఇండియా వచ్చిన ఆ ఊళ్ళో వాళ్ళతోందని నాకేం తెలుసు అది వచ్చి ఇండియాలో కూర్చుంది ఇండియాలో వచ్చిన ఆ ఊళ్ళో పడింది ఫోన్ వచ్చింది బంగారం చేరిందని ఆ చేరిందమ్మా ముద్దా ముద్దో లేకపోతే కడ్డియో ఏదో సంత్ చేరింది మరి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మరి దీన్ని వినియోగం చేసి ఆలోచన చేస్తున్నాను ఏదో చేయాలి కదా వీధిలో పారేయలేం కదా తీసుకెళ్ళి వెయిట్ బ్యాక్ అట్టపెట్టలేం ఏం చేస్తున్నామంటే ఏదో ఆలోచన అంటే అన్నారు ఈ లోపల పోని హారం కింద చేసుకుని అని అడిగాను అసలు నా పాయింట్ అది దానికోసం ఈ కథ అంతా చెప్పారు మిమ్మల్ని అందరినీ కూడా కొంత ఎమ్యూజ్ చేసినట్టు ఉంటుందని ఓ స్టోరీ చెప్పుకోవచ్చా అంటే నేనమ్మా ఇది ఇచ్చేయాలని కదా మనం అనుకున్నాం ఎవరికో భేదవాళ్ళకి ఇవ్వాలని కదా నేను ఇంకా ఆ ప్రయత్నం చేస్తాను అంటే కొని ఈ లోపల మీరు మాల ఏదైనా చేయించి మెల్ల వేసుకోవచ్చు కదా కొద్ది రోజులు మీరు పెట్టుకున్న తర్వాత భేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే చూడండి నేను బంగారాన్ని బంగారంగా తత్వంగా చూస్తున్నా తప్పిస్తే నగగా చూడడం ఇంత దాకా చేయలేదు ఇప్పుడు కొత్తగా ఇది కొత్త కార్యక్రమం నేను మొదలుపెట్టాలి నేను ఐ డోంట్ వాంట్ డూ దాట్ దాన్ని నేను బంగారంగానే చూడదలుచుకున్నాను నగగా చూడదలుచుకోలేదు కాబట్టి నేను దాన్ని సాధ్యమైనంత తొందరలో ఇచ్చేస్తాను రూమ్ తోవడానికి వచ్చేది ఒక అమ్మ పెద్ద అమ్మే ఆమెకు ఒక కూతురు ఓ రోజు కనపడింది ఆ కూతురు ఆ కూతురు చెవులకి ఏమీ లేవో ఏదో పెళ్ళి ఇంకా చాలో అప్పటికే అయినా చెవులకి ఏదో సరిగ్గా ఆ అమ్మకి ఇచ్చేసాను బంగారం తీసుకెళ్ళి మీ అమ్మాయికి ఏదైనా చేసుకోండి వాళ్ళు చాలా సంతోషించారు ముందు కంగారు పడిపోయారు ఈ బంగారం ఇస్తున్నది నిజమైన బంగారం అవులో కాదో మొత్తాన్ని మొత్తానికి చేయించుకున్నారు పాపని చాలా సంతోషించారు అప్పుడు స్వామీజీతో చెప్తే స్వామీజీ అన్నారు ఒకళ్ళకి కాదు నేను ఇద్దరు ఇంకొకళ్ళని కూడా పంపిస్తాను చెరువు సగం చేసుకుంటారు వాళ్ళని ఆయన దాన్ని కొంత రీజనబుల్గా ఆర్గనైజ్ చేస్తే ఇచ్చేసాం ఐదారు తులలో పత్తులలో వాళ్ళకి ఇచ్చేసాం వాళ్ళు వాడుకున్నారు సో ఇప్పుడు ఈ లోపులో దాన్ని ఒక నగ చేసి మెళ్ళో వేసుకోవాలి అంటే దాని అర్థమేంటి ఆకారం మీద మనస్సు కదా ఈ ఆకార బుద్ధి ఉన్నంత వరకు మీకు తత్వం ఎలా తెలుస్తుంది తత్వానికి డెఫినేషన్ అనారోపితాకారం తత్వం దేనిపై ఆకారము లేదో ఆకారంతో పాటుగా ఇంకేం వస్తుంది నామం కూడా వస్తుంది రూపము నామము ఆకారాన్ని బట్టి వికారం కూడా వస్తుంది వికృ వికారం అంటే అది వాచారంభణం వికారో నామధేయం వృత్తికే అత్యవసత్యం కాబట్టి ఈ ఆకారము కొంతమందికి ఆకారం మీదే ఉంటుంది మనస్సు అటువంటి వాళ్ళకి హఠాత్తుగా ఆకా యథాకం సంప్రకాశిత అని చెప్తే వాళ్ళు దాన్ని అందుకోసం వాళ్ళని స్టెప్ వైజ్ అక్కడికి తీసుకెళ్ళాలి వాళ్ళని వదిలిపెట్టేయకూడదు వాళ్ళు వదిలిపెట్టకూడదు మనం వదిలిపెట్టకూడదు స్టెప్ వైజ్ అక్కడికి తీసుకెళ్ళాలి వాళ్ళని హఠాత్తుగా తీసుకుపోతే వాళ్ళు పట్టుకోలేరు అంచేతం ఏం చేయాలి అనాలంబ్య విశేషం కంచిత్ అని శంకర్లు ఏదో ఒక విశేషాన్ని పట్టుకోవాలి ఎందుకంటే పట్టుకోకుండా సహస ఆంతరతమ ప్రత్యగా విషయీ కర్తుమశక్య వాళ్ళ బుద్ధి హఠాత్తుగా ఝటితి ఒక్క దెబ్బలో ఒక్క గెంతు వేసేసి రూపము అకారము నామములకు అతీతమైనటువంటి అంతరతమైన ప్రత్యేగాత్మ శుద్ధ చైతన్యము ఆకాశము శుద్ధ చైతన్యమునందు వారి బుద్ధి నిలిచిట్లా చేయటము కష్టము కష్ట అసంభవం కూడా కాదు కాబట్టి వాళ్ళని క్రమంగా ముందుకు తీసుకువెళ్ళాలి అందుకోసం శాఖాగ్ర చంద్రదర్శనవత్ అంతఃప్రవేశాఖాచంద్రదర్శన న్యాయమో అని ఒకటి ఉన్నది అంటే చంద్రుణ్ణి చూపించమని అడుగుతాడు వీడు చంద్రుణ్ణి చూపించమంటే అదిగో చూడు సూర్యుణ్ణి దృష్టాంతంగా చెప్పకూడదు ఎందుకంటే సూర్యుణ్ణి వెతుక్కోవలసిన అవసరం ఉండదు చంద్రుణ్ణే దృష్టాంతంగా చెప్పాలి సూర్యుడు ఎక్కడ ఉన్నాడంటే దీనికి మళ్ళీ ఇన్ని స్టెప్స్ అక్కర్లా చంద్రుడికి కావాలి ఎందుకంటే చంద్రుడు ద్వితీయ చంద్రుడు ద్వితీయనాటి చంద్రుడు ఓ పది నిమిషాలు ఉంటాడు కనపడితే గొప్ప అలాంటి చంద్రుడు వాడికి చూడాలి ద్వితీయ చంద్ర దర్శనం చేయమని శాస్త్రం కాబట్టి చూడాలి ద్వితీయనాడు ఎక్కడ్రా ఎక్కడా కనపట్టలేదంటే అప్పుడు ఓ శాఖ చూపిస్తాడు ఈ కొమ్మ చెట్టు కొమ్మ చూపిస్తాడు చెట్టు ముందు ఉంటుండే మామిడి చెట్లు ఆ కొమ్మ చుక్కరించి ఇదిగో ఈ కొమ్మ ద్వారా చూడు అంటాడు ఆ కొమ్మ ద్వారా చూస్తే ఆ కొమ్మ చిగురిని చూసి పైన చూడ ఆ యాంగిల్లో చూడమంటాడు చూస్తే చంద్రుడు కనపడతాడు దీన్ని శాఖ చంద్రదర్శన న్యాయము అని అంటారు అయితే అగ్ర అనే మాట కూడా మీరు వేస్తే వేయచ్చు శాఖ అగ్ర చంద్రదర్శన న్యాయము సో శాఖ కొమ్మ కొమ్మ చిట్ట చిగురిని చూసి ఆ చిగురు అగ్రం ద్వారా చూస్తే చంద్రుడి దర్శనమవుతుంది ఇప్పుడు కొమ్మ చూపించాడంటే కొమ్మ చంద్రుడా కాదు కొమ్మ యొక్క అగ్రము చంద్రుడా కాదు చెట్టు చంద్రుడు కాదు ముందు చెట్టు చూపిస్తాడు అచంద్రుణ్ణి చూపిస్తాడు తర్వాత కొమ్మ అనే చంద్రుణ్ణి చూపిస్తాడు తర్వాత అగ్రము అనే చంద్రుణ్ణి చూపిస్తాడు ఆ అగ్రం చూపించి అక్కడ ఆ అగ్రం ద్వారా మేఘం కనపడుతుందా ఆ మేఘాన్ని చూపిస్తాడు ఆ మేఘంలో ఉంది చూడంటే కనపడుతుంది చంద్రుడు చూస్తాడు చంద్రుణ్ణి ఆ విధంగానే స్థూలదేహము చూసుకో అవును నువ్వేమనుకుంటున్నావు స్థూలదేహం గురించి నేను అనుకుంటున్నాను తప్పు దానికంటే లోపల ప్రాణకోశం ప్రాణమయ ఉన్నది అయితే అదే నేను కాదు మనోమయము గలదు దాని వెనుక విజ్ఞానమయము గలదు దాని వెనుక ఆనందమయము గలదు అని వాణ్ణి సాకారం నుంచి నిరాకారానికి సగుణం నుంచి నిర్గుణానికి దేహము అంటే ప్రాణశక్తి మనోమయ ఇవి సాకారములు కావు నిరాకారములు కానీ స్వగుణములు అక్కడి నుంచి అల్టిమేట్గా నిర్గుణానికి పని తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆ ప్రక్రియలో ఈ కోశములను తైత్రీయంలో వ్యాఖ్యానం చేశారు భాష్యదారులు అంటున్నారు చూడండి ఎక్కడున్నామంటే విస్పష్టమాఖ్యాత స్థైత్రీయకే తోశానా ఆత్మా ఏనాత్మనా పంచాపి పంచాపిశా ఆత్మవంతః అంతరతమేనా అది అయినట్టుంది సే సర్వాం జీవన నిమిత్తా అది కూడా అయింది పోసా విత్యాహరు ఈ జీవ ఈ జీవశక్తి జీవుడు అని మీరు జీవుడు అంటే అయిపోయింది అంతే భేదం వచ్చేసింది అక్కడ జీవుడు కాదు కొంతమంది ఏమనుకుంటారంటే జీవహాంటే జీవుడు భిన్నంగా ఉంటాడు అని ఫి ఫిక్స్ చేసి కూర్చుంటారు శాస్త్రము చాలా లోతుగా ఉంటుంది చాలా విస్తృతంగా ఉంటుంది అలాగే మీరు ఫిక్స్ చేసేస్తానంటే వర్కౌట్ కాదు భాగవతం ఏకాదశి స్కంధంలో ఉద్ధవ గీతలో జీవశబ్దాన్ని ఈశ్వరా అర్థంలో పడతారు బ్రహ్మదేవుడు దేవుడే కదా బ్రహ్మదేవుడు దేవుడే కదా మీకు పురాణ గాథలో కూడా బ్రహ్మదేవుడు దేవుడే సృష్టించిన దేవుడు ఎవరండి బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మదేవుడు పుట్టాడా లేదా పుట్టాడు అంటే జీవుడయ్యాడా లేదా మరి అది సంగతి హిరణ్య గర్భం పశ్యత జాయమానగుం సనోదేవ శుభయ స్ఫూర్త సంయునక్తు విన్నారా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు నా కర్మణాకి ముందు చెప్తారు సో సహా న శుభయామృత్యా సంయునత్తు ఆ దేవుడు మాకు పవిత్రమైన సంకల్పములని ఇచ్చుగాక ఎవడా దేవుడు హిరణ్య గర్భుడు హిరణ్య గర్భం పశ్యత జాయమానం మనే పశ్యతి ఇ పుట్టుచున్న హిరణ్య అంటే వేదమంత్రాల్లో పురాణంలో ఉండే బ్రహ్మదేవుడు అది దాని కర్రలేషణం కరస్పాండెన్స్ అంటారు అక్కడ హిరణ్య గర్భుడనే ఉంటుంది బ్రహ్మదేవుడు అని ఉండదు పురాణంలోకి వచ్చేప్పటికి బ్రహ్మదేవుడు అని ఉంటుంది ఆ హిరణ్య గర్భుడే ఈ బ్రహ్మదేవుడు ఆ హిరణ్య గర్భుడు పుట్టాడు నిర్గుణ పరబ్రహ్మ నుంచి హిరణ్య గర్భుడు ఆవిర్భవించినాడు నిర్గుణ పరబ్రహ్మయే మాయాశక్తిని అధిష్టానంగా చేసుకుని ఆ మాయాశక్తిలో రజోగుణ ప్రధానంగా హిరణ్య గర్భుడుగా ప్రకటమైనది ఇది ఉపనిషత్తుడు ఆయన విష్ణువు నిర్గుణ పరబ్రహ్మస్థానంలో విష్ణువుని పెట్టాలి ఆయన బొడ్డులో పద్మం ఇలా మొదలవుతుంది అదేమో పురాణం ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తారు కాబట్టి జీవశబ్దాన్ని హిరణ్య గర్భునిపై వాడతారు అంటే అర్థం ఏమిటండి క్రియేటర్ని జీవశబ్ద వ్యవహారం చేస్తారు దాన్ని బట్టి చేసుకోండి సో పరహ జీవ జీవశక్తి ఈ కోశములకు ఆత్మ చైతన్యం సో దాన్ని జీవ అని అన్నారు ఏ ఏమిటండి జీవహ అంటున్నారు ఏమిటి జీవ అంటే పర ఏవాత్మా పరమాత్మయే జీవ అంటే మరోటు మరోటు అనుకునేవారు పరమాత్మయే యూర్వం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా ఇతి ప్రకృత ఈ జీవశబ్ద చేత చెప్పబడేది పరమాత్మయే పర ఏవ ఆత్మ ఈ పరమాత్మనే ఆ బ్రహ్మవల్లి ఇది బ్రహ్మవల్లి ప్రకరణం తైత్రీయంలో ఎలా ప్రక ప్రకరణ ఎలా ప్రారంభమవుతుంది బ్రహ్మవల్లి బ్రహ్మ విదనోతి పరం అని ప్రారంభమవుతుంది బ్రహ్మను తెలుసుకున్నవాడు మోక్షమును పొందును తేషాభ్యుక్త తస్మిన్ బ్రహ్మని విషయే ఆ బ్రహ్మ విషయంలో ఏషా అభ్యుక్త ఈ మంత్రము గలదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మొదలవుతుంది అక్కడే కొంచెం ముందుకు వెళ్తే తస్ తస్మాద్ ఏ తస్మాత్మన ఆకాశసంభూత ఆ పరబ్రహ్మ నుండి అదే ఆత్మ దాని నుండి ఆకాశము పుట్టినది అని అలా ప్రారంభమవుతుంది అలా చెప్పినటువంటి పరబ్రహ్మయే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ చెప్పారే ఆ పరబ్రహ్మయే ఈ దేహమునందు ఈ పంచకోశములకు మూలంలో అంతరతమైన ఆత్మచైతన్యంగా ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అంటే నన్ను నేను తెలుసుకుంటా అంతే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి నన్ను నేను తెలుసుకోవాలి అంతే ఆత్మస్వరూపం ఉంటాయి అంతేగాని ఏదో ఏదో సంండ్రంగా బంగారంలా మెరిసిపోతావు మెలమెల మెరిసిపోతా ఏదో ఉంటుందో దాన్ని తెలుసుకోవాలని అలా అనుకోద్దు శక్తిపాతాలు అది కనపడతాయి ఇదంతా కూడా అంగీకారం కాదు చాలా తప్పది ఈ శక్తిపాతము చాలా భ్రమది శక్తిపాతం కాదు శాఖండానందజీ మహారాజ్ అన్నారు శక్తిపాతకం అన్నారు చేయండి శక్తిపాతం శక్తిపాతం అని చెప్పేసి శక్తిపాతం శక్తిపాత చాలా తప్పు నేను నేను పదివేలు కడతాను నాకు నాకు ఏమిటో చెప్పమను ఇప్పుడు ఈ సంసార బంధం నుంచి విముక్తి అవ్వాలంటే వెయ్యేమిటండి వంద వెయ్యలు కట్టచ్చు సంసార బంధం నుంచి వీడు వీడు అభయం పొందేస్తాడు అంటే లక్ష రూపాయలు కట్టచ్చు వెయ్యేమిటి అమృతత్వం హి విందతే అమృతత్వాన్ని పొందేమంటే పది లక్షలు కట్టచ్చు వెయ్యేవిటి తర్వాత అనుభవ అనుభూతి స్వరూపాచార్యు దీనికి టీక వాడు వెయ్యి రూపాయలు తీసుకుని నీకు ఏదో ఇస్తానంటున్నాడంటే నీకు ఇచ్చిన దానికంటే వెయ్యి రూపాయలు విలువ ఎక్కువ నువ్వు తెలుసుకో అని తెలుసుకోవాలక్కర్లేదా ఒకసారి బిజినెస్ పీపుల్ అందరూ కలిసి ఓ సెమినార్ ఏదో పెట్టాడు అక్కడ నన్ను పిలిచారు నన్ను చెప్పండి మొత్తానికి ఏదో నా సందర్భం కాదది నన్ను అక్కడ పిలవకూడదు ఏదో పిలిచారు నా ప్రారంభంలో ఉండి నేను వెళ్ళి కూర్చున్నాను నన్ను ఏదో ఏం చెప్పమంటారు నేనే నేను అసలు నేను సెలెక్ట్ చేసుకోను టాపిక్ మీరే చెప్పమంటాను అంటే వైరాగ్యం గురించి చెప్పండి వైరాగ్యం గురించా ఏమండి వైరాగ్యం గురించి అడుగుతున్నారంటే కాదు అదే చెప్పండి అన్న సరే చెప్తున్నాను చెప్తే మధ్యలో వాళ్ళ కృష్ణ అడిగారు బిజినెస్ మేము ప్రజాక్షేమం కోసం బిజినెస్ చేస్తున్నాం నిన్న చూడండి మీరు తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకుంటున్నారా లేదా నాకు అర్థం బిజినెస్ అంటే తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకు మీరు ప్రజాక్షేమం ఉంటారు ప్రజాక్షేమమా మీ క్షేమమా కాబట్టి అలా మీరు అనొద్దు నేను దాని గురించి చర్చ చేయొద్దని చెప్పాను కాబట్టి వెయ్యి రూపాయలు తీసుకుని శక్తిపాతం ఇచ్చేటంటే ఆ వెయ్యి రూపాయలకు విలువ ఎక్కువ ఉందా లేదా కాబట్టి ఇవన్నీ కూడా చాలా అసందర్భములైన విషయాలు అంతే వెరీ గలీబుల్ సో ఎనివే కాబట్టి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి నా స్వరూపం నేను తెలుసుకోవాలి నా స్వరూపం నేను తెలుసుకోవాలంటే అది ఏమిటో చెప్పేయచ్చు కదా మరి ఈ కోశాలని అది నువ్వు కాదని అదేమిటి అది అంటే చూడండి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలంటే దానికి ఒక పద్ధతి అదేమిటంటే మీరు ఏది కాదో అది మీరు ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాలి అది అలా ప్రారంభమవుతుంది నేను ఏది కాదో అది ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది సో అయితే నేను ఏది కాదో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఏది కా నేను ఏదో తెలుసుకోవాలి అని అంటే ఏమన్నారు మీరు నేను ఏది కాదో తెలుసుకోవాలి సరే పోల్నండి అదే తెలుసుకుందాం నేను ఏది కాదో ఎలా తెలుసుకోవాలి అంటే నిన్ను నీవు జాగ్రత్తగా పరిశీలించాలి అదే తైత్రీయం ఉంటుంది పంచకోశాలంటే తనాన్ని తాను జాగ్రత్తగా పరిశీలించడం కానీ జనం ఏమనుకుంటారంటే మామూలుగా లోకంలో పంచ తైత్రీయ ఉపనిషత్తు అంటే పారాయణ చేయడం అనుకుంటారు దాని కవుళ్ళు అవి ఉంటాయి అంటే ఈ దీని తర్వాత అది దాని తర్వాత అదంతా జాగ్రత్తగా భద్రంగా గుర్తుపెట్టుకుని సో అన్యోంతర ఆత్మ ఆ ప్రాణమయ హానాలు మొదటి అనువాకంలో తర్వాత రెండు అనుభవాలు తర అన్యోంతర ఆత్మా మనోమయ మళ్ళీ స్వరం కూడా తేడా రాకూడదు అన్యోంతర ఆత్మా మనోమయ అన్నారనుకోండి అలా ఉరిమినట్టు చూస్తారు ఏమిట్రా అలా స్వరితని చెప్పకుండా చెప్తున్నాను అన్యోంతర ఆత్మా విజ్ఞానమయ అన్యోంతర ఆత్మానందమయ అని అన్నీ స్పష్టంగా పకడ్బందీగా చెప్పేసి ఈ మూలం జామూలంగా పారాయణ చేసి లేచకపోయి మేము ఏదో ఉద్ధరించేమంటే ఏమిటోద్ధరించారు ఇదంతా కంఠస్థాలు చేసి పారాయణలు చేయడానికి కోసం ఉద్దేశించింది కాదు దాని తాత్పర్యం ఏమిటి యు ఇన్వెస్టిగేట్ యువర్ సెల్ఫ్ యు వాచ్ యువర్ సెల్ఫ్ నీ స్వరూపాన్ని నీవు జాగ్రత్తగా పరిశీలించు నీ నీకు ఏది నీ స్వరూపం కాదో దానిని అనాత్మ అని నిర్ధారించి దాన్ని పక్కన పెట్టు దేహంతో మొదలుపెట్టు దేహము ఆత్మయా అనాత్మయా దేహమును తెలుసుకునేవాడను నేను కాబట్టి దేహము అనాత్మ దృశ్యం కాబట్టి అనాత్మ దాంతో ఆ విధంగా మీరు దాన్ని ఆ పరిశీలన ముందుకు తీసుకెళ్ళాలి ఆ వ్యాఖ్యాత స్థైత్రీయకే అయితే ఏది అనాత్మాను నిర్ధారించడానికి ఒక యాంకర్ ఉండాలి ఒక ఆలంబనం పెట్టుకుని ఆ ఆలంబనం బేసిస్ మీద అనాత్మను నేను మీరు నిరాకరిస్తూ పోవాల్సి ఉంటుంది ఏమిటంటే ఆ యాంకర్ ఆ మూల మూలం ఏమిటంటే చూడండి మీ గురించి మీరు పరిశీలించండి నేను అనేది యాంకర్ నేను అహంప్రత్యయం ఉంది కదా అహంకారం కాదు అహంప్రత్యయం అహంవృత్తి దాన్ని పరిశీలించండి ఈ అహంవృత్తి ఏమిటి నేను నేను అంటే వెర్బల్ కాదు ఆ పదము ఆ వాక్యము కాదు నేను ఉన్నాను అనే వాక్యం కానీ నేను నకార ఏకార నకార ఉకారములనే తెలుగు పదం కానీ లేదా ఇంగ్లీష్ పదం కానీ కాదు నాన్ వెర్బల్గా తనని తాను పరిశీలించాలి అహమస్మి మళ్ళీ సంస్కృత వాక్యం కాదు ఇంగ్లీష్ వాక్యం తీసి సంస్కృత వాక్యం పెట్టేమంటే అది మెంటల్స్ స్టేట్ అయిపోతుంది కాబట్టి ఆ ఫీలింగ్ ఇట్ ఈస్ నాట్ ద సెంటెన్స్ ఐయామ్ ఇట్ ఈస్ ద ఫీలింగ్ ఐ ఆమ్ దట్ ఐమ్నెస్ దట్ ఈస్ ది బేసిక్ యాంకర్ అది పట్టుకో ఇప్పుడు ఈ అహమస్మి నేను ఉన్నాను ఈ నేను ఉన్నాను అనే ఉనికిలో దేహధర్మాలు ఉన్నాయో చూసుకో ఉండవు అని తెలిసిపో నేను ఉన్నాను అనే ఉనికిలో ప్రాణధర్మాలు అంటే చలనాధికము తర్వాత మనస్సులో వచ్చే సుఖ దుఃఖములు సంకల్ప వికల్పములు బుద్ధి ఎందుండే కర్తృత్వం అహంకారమునందుండే భోక్తృత్వం ఇవి ఏమీ కూడా నేను ఉన్నాను అనే మౌలికమైన స్థితిలో ఉండవు కాబట్టి నేను ఉన్నాను అహమస్మి అని మీరు ఆ నాన్ వెర్బల్ అయామ్నెస్లో నిలిచి ఉండి ఈ కోశములనన్నిటికీ కూడా తిరస్కరించుకుంటూ పోవాలి అప్పుడు మీ యథార్థస్వరూపం సచ్చిదానందరూపంగా మీకు అర్థమవుతుంది కాబట్టి నేను ఉన్నాను అనే మౌలికతత్వంలో నిలిచి ఉన్నప్పుడు ఈ దేహము అని మనకు తెలుస్తుంది ఈ దేహము అన్న తర్వాత ఇంకొకసారి దాన్ని ఇది అని ఇదం శబ్దంతో మీరు వ్యవహరిస్తే ఇంకా అహం ఆత్మతో దానికి ముడి పెట్టడానికి వీర్లేదు ఎందుకంటే ఇదం శబ్దవాత్స్యమైనది ఆత్మ కాలేదు కాబట్టి ఏం చేయాలంటే మీరు ఇది అనే దాని నుండి అది అనే దాని నుండి అహంని మీరు సెపరేట్ చేసుకుంటూ ఉండాలి వివేకం ఎక్కడైనా ఇది అని అది ఆత్మకు సంబంధించింది కాదు అనాత్మ అది అంటే కూడా అంతే ఐ ఆమ్ దిస్ ఐ ఆమ్ దాట్ అని దిస్ శబ్దం చేత చెప్పబడేది దట్ శబ్దం చేత చెప్పబడేది అనాత్మవుతుంది కాబట్టి నిరంతరంగా అనాత్మని అనాత్మగా దర్శించడం అభ్యాసం చేయాలి ఇప్పుడు గృహం ఉందనుకోండి నా గృహము అని మీరు అనుకున్నారు అంటే మీరు అప్పుడే ఆత్మస్వరూపానికి గృహాన్ని ముడికి పెట్టేసినట్టయితే గృహంలో మకాన్ చేయటం తప్పంటలేదు అందరూ గృహంలోనే మకాన్ చేస్తారు కానీ నాది అనే ఆ బాహ్య వస్తువునందు నాది అలాగే దేహమునందు నేను అనే ఈ నాది నేను అనేటువంటి ఈ అనాత్మతోటి ఆత్మకు పెట్టే మూడులు ఉన్నాయి చూసారా ఈ గ్రంథుల్ని విప్పుకుంటూ పోవాలి ఈ జగత్తులో నాది అన్నదగ్గది ఏదీ లేదు ముందు త్యాగం చేసి పారేయాలి తర్వాత దేహం దగ్గరికి వస్తే దేహమునందు అహం అభిమానాన్ని త్యాగం చేసి ఆ విధంగా అహమస్మి దానిని నిష్కర్ష చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు తర్వాత ప్రయత్నం చేయాలి ఎలా ప్రయత్నం చేయాలి ఏది కాకుండా జస్ట్ బీ ఉండడమే ఇంకా ఏది కాకుండా జస్ట్ బీ అండ్ సి హౌ యు ఆర్ అది ఎలా ఉంటుంది ఆ అనుభవం ఎలా ఉంటుంది ఆ అనుభవాన్ని బాగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది సో అంటే ఏమిటి చేయడం నేను ఈ పని చేస్తున్నాను అది మనకి తెలుసున్నదే ఇదిగో ఇది నాకు అనుకూలంగా ఉంది సుఖంగా ఉంది ఆ అనుభవం మనకి తెలుస్తున్నదే ఇది దుఃఖము ఈ దుఃఖానుభవం తెలియనివాడెవడు ప్రతివాడికి ఏదో ఒక దుఃఖానుభవం ఉండనే ఉంది ఇది నా ఇల్లు నా వాకిలి నా డబ్బు నా దస్తకం ఈ అనుభవాలన్నీ ఉండనే ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి ఈ అనుభవములన్నిటినీ తిరస్కరించి ఒక కొత్త అనుభవాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం ఏమిటా అనుభవము జస్ట్ బీ హవ్ ఇట్ విల్ బీ ఎలా ఉంటుంది ఇవేమీ లేకుండా దేనితోటి సంబంధం లేకుండా ఎటువంటి డెసిగ్నేషను బ్రాహ్మణ క్షత్రియ లేకపోతే పంజాబీ మద్రాసి లేకపోతే తండ్రి కొడుకు ఇలాంటి డెసిగ్నేషన్స్ మనిషి తనకు పెట్టు కూర్చుంటాడే అన్నిటినీ తిరస్కరించి కేవలము జస్ట్ బీ ఉండడం తప్ప ఇం కాదు ఉన్న ఆకాశం యథాఖం సంప్రకాశిత అయితే ఖమ్ యథా సంప్రకాశిత ఆకాశము వలె స్వచ్ఛంగా ఎటువంటి డెఫినెషన్స్ లేకుండా ఉండడం అది కూడా ఒక అనుభవమే ఆ అనుభవంలో నిలిచి ఉండు దాన్ని ఆత్మానుభవము అంటారు ఆ అనుభవంలో ఉండి అక్కడి నుంచి మీ స్వరూపము మీకు అవగతమవుతుంది మనిషి యొక్క స్వరూపాన్ని గురించి ఒక క్లారిటీ ఒక స్పష్టత నిర్మాణం అవుతుంది ఆ స్వరూపాన్ని చెప్పాలి అంటే ఆ స్వరూపంగా నిలిచి ఉండగలుగుతారు మీరు కానీ దాన్ని వర్ణించలేరు వర్ణించాలి అంటే అది ఏది కాదో మాత్రమే చెప్పగలుగుతారు అంతేగాని అది ఫలానా అని చెప్పగలరు అంచేతనే తైతికీయంలో ఎలా వ్యాఖ్యానం చేశారు అన్నమయ్య కోశాన్ని వర్ణించారు ఇంత పొడుగు అనువాకం సో పృథివ్యా ఆపహ పృథివ్యా అభ్యరాపహ్య పృథివీ పృథివ్యా ఓషధయీభ్యోన్నత్ పురుష స వా ఏష పురుషోన్నరసమయ తే వశిర అయం దక్షిణ పక్ష అయమురపక్షయమా ఇదం పుచ్చం ప్రతిష్టా తదప్యేష శ్లోకొవతి అన్నా ప్రజా ప్రజా రెండు అనువాకాలున్నాయి ఈ రెండనువాకా ఇంత పొడుగు అనువాకాలు రెండు అనువాకాలు చెప్పి అన్యోంతర ఆత్మా ప్రాణమయ ఇదంతా కూడా ఆత్మకు అదయా దీని లోపల ఇంకో ఆత్మ ఉన్నది అని మరి ఇంత పొడుగు ఈ రెండు అనువాకాల వ్యాఖ్యానం ఏమిటి అంటే నెగేట్ చేయటం కోసం దేన్ని మీరు తిరస్కరిస్తారో దాన్నే వ్యాఖ్యానిస్తారు ప్రాణమయ కోశాన్ని చెప్తారు ప్రాణద్వై ప్రజా ప్రజాయుంతే అని మొదలుపెట్టి ప్రాణేన జీవంతి అని మొత్తం అనువాకం అంతా ఉన్నది ప్రాణం యొక్క మహిమను గొప్పగా వర్ణించారు ఈ ప్రాణాన్ని ఎవడు ఉపాసం చేస్తాడో వాడికి ఇది వస్తుంది అది వస్తుంది అది అది వర్ణించారు ఇంత ఈ ప్రాణాన్ని గురించి ఇంత వర్ణించి మంచి అనువా నాకు సమయానికి గుర్తునట్లేదు మంచి అనువాకాలు ఉన్నాయి రెండు అనువాకాల్లో ప్రాణం చెప్పి మళ్ళీ ఇది ఆత్మ కాదు అన్యోంతర ఆత్మా మనోమయ మళ్ళీ మనస్సు ఇది కాదు అన్యోంతర ఆత్మ విజ్ఞానమయ విజ్ఞానం అంటే ఎవడనుకుంటున్నారో చాలా గొప్పది విజ్ఞానం యజ్ఞం తనుతే విజ్ఞానం చేస్తుంది యజ్ఞాన్ని ఆయన చేస్తున్నాడు కదా ఆయన మొహం ఆయనేమిటి చేసేది ఆయన దేహం చేస్తుందా యజ్ఞాన్ని దేహం చేస్తుందా విజ్ఞానం చేస్తుందా విజ్ఞానం చేస్తుంది కర్తృత్వం విజ్ఞానం అంటే కర్మాని తనుతేపిచ కర్మలను విస్తరింపజేసేది విజ్ఞానం విజ్ఞానం దేవా సర్వే దేవతలందరూ విజ్ఞానమే బ్రహ్మ జ్యేష్ఠముపాసత ఇది అంటూ ఇలాగొస్తుంది జ్యేష్ఠ బ్రహ్మను పేరు పెట్టారు ఈ విజ్ఞానం అంతాగా పొగిడి పొగిడి అన్యోంతర ఆత్మానందమయ ఆనందమయ దగ్గరికి వచ్చాం ఇంకా ఆనందమైన దగ్గర మళ్ళీ మరింత వ్యాఖ్యానం ఆనందాధ్యయవఖల్వి మాని భూతాన్ని జాయితే ఇక్కడ స్వరం తప్పు చెప్తూ ఉంటారు చాలామంది ఈ అనువాకం దగ్గరికి వచ్చేప్పటికీ దొరికిపోతాడు మనిషి ఎందుకంటే అక్కడికి తప్పు చెప్తారు ఎందుకు చెప్తారంటే ఏమో ఎందుకు చెప్తారో నాకు తెలియదు తప్పు చెప్తూ ఉన్నదా నాకు అలా వినపడింది మరి నన్ను ఏం చేయమంటారు అంటే సరిగ్గా మా ఫోకస్ పెట్టకపోవడం చేసి చెప్తారు ఏమిటి ఆ వాక్యాలు ఏమిటి ఆనంద ఆన ఆనందాధ్యేవ ఖల్ ప్రజాయంతే ఆనందాధ్యేవ ఖల్ ప్రజాయంతే ఆనందేన జాతాన్ని జీవంతి ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి అనే అక్కడ చిన్న అంటే స్వరం తప్పు చెప్తారంటే మేము ఓవరాల్గా తప్పని కాదు చాలా క్రిటికల్గా ఉంటాయి ఈ స్వరాలు అవి మరి యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదంలో స్వరం చాలా క్రిటికల్గా ఉంటుంది ఆ వేదం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఉండే మంచి చెడ్డలు ఆనందాధ్యల్వివాని భూతాని జాయంతే అని చెప్పాలి అక్కడ ఒక్కచోట ఆకి దాకి అనుదాత్త ఉంటుంది మిగతా చోట్ల ఆ నమ్ము రెండింటికీ అనుదాతూ ఉంటుంది ఆ భేదాన్ని గమనించకుండా అన్నింటికీ ఒకటే పాట కింద చెప్తూ ఉంటారు వదిలేండి అది డైగ్రషను ఇంతకీ ఆనందమయం కూడా కాదు ఆత్మ అది కూడా కాదు ఆత్మ మరి ఇంకేమిటి ఆత్మ అంటే బ్రహ్మపుచ్చం ప్రతిష్ట పుచ్చ బ్రహ్మవాదం ఆనందాన్ని కూడా నిరాకరించిన తర్వాత ఇంకా అంతా నిరాకరించి ఇంకా పుచ్చం దగ్గర తేలేము అక్కడ అంటే ఇంకా నిరాకరించాల్సిందేం మిగల్లేదు అప్పుడు తన స్వరూపంలో తాను నిలిచి ఉంటా అక్కడ చెప్పారు యతో వాచో నివర్తే ప్రాప్య మనసా సహ వాక్కులు దీన్ని వర్ణించలేవు మనస్సు దీన్ని ఊహ చేయలేదు అని చెప్పారు కాబట్టి ఆ తన స్వరూపాన్ని ఆ ప్యూర్ బీయింగ్లో నిలిచి ఉన్నప్పుడు తన స్వరూపాన్ని గురించి ఒక క్లారిటీ తన ఒక స్పష్టత తనకి వస్తుంది ఆ స్పష్టత యొక్క లక్షణం ఏమిటంటే నా స్వరూపంలో నేను ఉండ ఉంటాను నేను ఉన్నది నా స్వరూపంలో నా స్వరూపాన్ని గురించి చెప్పేది ఏమీ లేదు కానీ ఏది నా స్వరూపం కాదో మాత్రం చెప్పాల్సింది చాలా ఉంది అనే స్పష్టత ఆ నిధిధ్యాసనాన్ని బట్టి వస్తుంది తర్వాత ఈ ఈ అన్వేషణ దేహంతో శరీరంతో ప్రారంభించి ఈ అన్వేషణను క్విగ్గా ముందుకు తీసుకువెళ్ళి ఆ స్వరూపంలో కేవల స్వరూపంలో నిలిచి ఉండటము దానివల్ల మనిషి యొక్క ఈ అన్వేషణ ఈ చర్చ అక్కడ అంతమవుతుంది అక్కడ వీడు అన్వేషణ పూర్తి చేసుకుని హనుమంతుడు సీతాదేవిని దర్శించినట్టుగా తన స్వరూపంలో తాను చేరుకుని నిలిచి ఉంటా ఇది ఖం యథా సంప్రకాశిత ఇది తైత్రీయం యొక్క సారథం ఈ విధంగా అక్కడ తైత్రీయంలో ఆత్మస్ పరమాత్మయే ఈ ప్రాణశక్తిని ధరించేది అని నిరూపించబడినది అదే బ్రహ్మ సత్యం జ్ఞానమనందం బ్రహ్మ ఇది యస్మాత్ ఆత్మన స్వప్నమాయాదివత్ ఆకాశాదిక్రమేణ प्रसादय कोशलक्षण संघाता आत्मया विसर्जिता आत्मनि आत्मे कोशमल प्रकटमी इच्चे भोक्तृत्व आनंदमुक आनंदाभव పరిచ్ఛన్నమైన ఆనందానుభవం వచ్చిపోయే ఆనందానుభవం ఈ ఆనందానుభవానికి మూలంలో ఏముంది అహంస్మి అనే సచ్చిదాత్మరూపంగా వీడు ముందు ఉండాలి అహమస్మి అహమస్మి అని నేను ఉన్నాను ఆ స్వయం ప్రకాశమైన ఉనికి ఆ స్వయం ప్రకాశమైన ఉనికిగా వీడు ఉండాలి అప్పుడు వీడికి ఒక పరిచ్ఛిన్నమైన ఆనందం కలుగుతుంది దాన్ని ఆనందమయ్యే కోశము అంటారు ఇప్పుడు ఈ స్వయం ప్రకాశమైన ఉనికిగా ఉన్నప్పుడు ఆనందం కలిగింది ఈ కలిగిన ఆనందం వచ్చింది పోయింది అయితే ఎవడో జోకు వేశాడు మీరు నవ్వారు ఆనందం వచ్చింది నవ్వడం అయిపోయింది ఆనందం పోయింది కదా ఏమంటే ఇప్పుడు ఈ నవ్వడానికి ముందు నవ్వడం అయిపోయిన తర్వాత ఉన్నది ఏమిటి ఎప్పుడైనా ఆలోచన చేశారా నవ్వడానికి ముందు ఉంది కదా నవ్వడం అయిపోయిన తర్వాత ఉంది నవ్వడం ఆనందమై ఉంది ఆనందమయ్య ఓ పిసరంత ఆనందం ఆనందమయ ఆనందానికి ముందు ఆనందం వెనక్కాల ఏమిటి నేను ఏమిటా నేను నేనేమిటది ఆకాశము వంటి నిర్మలమైన స్వయం ఉనికి అనే మీరు చెప్పాల్సి ఉంటుంది అది మీ స్వరూపం ఇప్పుడు ఈ ఆనందమయ ఒక కొద్దిసేపు ఈ ఆనందమయ్య నేను అనిపించిందా లేదా నేను ఆనందమయ అనిపించింది కదా అది మీరు అది మీరైతే మరి మీరు ఉన్నప్పుడు అది లేదుగా అంతకుముందు మీరు ఉన్నారు ఆనందమయ్య లేదు ఆ తర్వాత మీరున్నారు ఆనందమయ్యా లేదు మరి వచ్చిపోయే ఆనందమయ్య మీరు ఎలా అవుతారు రావడానికి ముందు వెళ్ళిపోయిన తర్వాత మిగిలి ఉన్న నేను అనే సచ్చిత మీరు అవుతారు కానీ వచ్చిపోయే ఆనందమయ్య మీరు ఎలా అవుతారు ఎవరు కదా కాబట్టి అది ఒక కోశం దాని ఏందో ఆత్మబుద్ధి అజ్ఞానం చేత వచ్చింది తర్వాత ఏదైనా మీరు ఈ కూర్చుని ఉంటాడు ఏదైనా పని వచ్చిందనుకోండి ఏదైనా పని యొక్క ప్రసంగం వచ్చింది వస్తే అది నేనే చేశాను అంటాడు ఈ పిల్లల్ని నేనే పైకి తీసుకొచ్చాను ఈ పిల్లల్ని ఈ జగత్తులోకి తీసుకొచ్చింది ఎవరు నేను సృష్టి తర్వాత స్థితి ఎవరు నేను వీడు సృష్టి స్థితి గురించే మాట్లాడతాను ఇంకేం మాట్లాడతాడు లయం గురించి మాట్లాడు భయం మళ్ళా కాబట్టి వీళ్ళని వీళ్ళకి జన్మనిచ్చింది నేను వీళ్ళని పెంచి పెద్ద చేసింది నేను దీన్ని కర్తృత్వం అంటారు ఇప్పుడు ఈ కర్తృత్వం వీడికి ఎప్పుడుంది అస్తమానం ఉంటుందా రోజంతా ఉంటుందా విసిగి వస్తుంది వాడికే విసిగేస్తుంది ఎప్పుడో ఒకసారి వచ్చి పోతుంది దానికి విజ్ఞానమయ్య కోశము అంటారు ఈ కర్తృత్వం రావడానికి ముందు ఎవరున్నారు నేను పోయిన తర్వాత మనోమయ కోశం దుఃఖము సుఖము వీటిని మనోమయాలు అంటారు ఏవో ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనలు రాకముందు నేను ఆలోచనలు వెళ్ళిపోయిన తర్వాత నేను కాబట్టి మనోమయ నేను కాదు ప్రాణమయ నేను కాదు ఈ చలనానికి ముందు నేనున్నాను చలనం తర్వాత నేను ఉన్నాను ప్రాణమయ నేను కాదు గాలి పీల్చారండి గాలి విడిచిపెట్టారండి గాలి పీల్చి విడిచిపెట్టడానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుందా ఓ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో ప్రాణం లేదుగా శ్వాస లేదుగా కానీ మీరున్నారుగా కాబట్టి మీరేమిటి పీల్చిన గాయ లేకపోతే విడిచిపెట్టిన గాయ ఇది కాదు అది కాదు కాబట్టి ప్రాణమయం కూడా మీందు కల్పితమే దేహం కూడా అట్టిది సో దేహభావన ఉన్నప్పుడే దేహం ఉంటుంది నేను చాలా చెప్పాను ఈ కథంతా కాబట్టి ఇప్పుడు మీరేమిటి ఈ కోశములేవి మీరు కాదు ఈ కోశములు ఎక్కడి నుంచి వచ్చాయి మీ నుంచే వచ్చాయి మీ నుంచి వచ్చి కూడా అవి వస్తువు కావు ఎందుకంటే అలా వస్తున్నా ఇలా పోతున్నాయి కాబట్టి ఆత్మమాయా విసర్జిత ఏమంటే ఇది చాలా విడ్డూరంగా ఉంది ఆత్మస్వరూపం నుంచి కోశం పుట్టింది ఆనందమయ్యే కోశం విజ్ఞానమయ్యే కోశము అది ఆత్మ నుంచి పుట్టింది మళ్ళీ గిట్టుతోంది కాబట్టి మిథ్య కనబడితే కాని ఉన్నది కాదు అయినా కూడా ఆత్మ ఆ కోశము చేత అది వ్యామోహితము చెందుతోంది అంటే తన నుంచి ప్రకటన అయిన కోశాన్నించి తానే వ్యామోహితం చెందుతోంది ఇది ఎలా ఉందంటే తను తీసిన సినిమాను చూసి తనే భ్రమపడ్డట్టుగా లేదు ఇప్పుడో రామ్ గోపాల వర్మ అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఏదో భయం వేసి సినిమా తీసాడని నేను న్యూస్ చదివాను ఆ భయం వేసి సినిమా చూసి ఆయనే భయపడ్డాడు అనుకోండి ఇది ఎలా ఉంది ఇది ఎంత విడ్డూరంగా ఉంది అలాగే ఆత్మయే ఈ కోశములనన్నిటినీ తన నుంచి ప్రకటన చేసి ఆ కోశములందు తనే ఇరుక్కుపోయింది అంటే అదే అదే సత్యం ఇంతకుముందు మనం చూసాం యయా సంమోహిత స్వయం ఏ మాయ చేత ఆత్మ తానే స్వయంగా మోహమును పొందుచున్నదో అని చెప్పడమైనది ఆత్మ మాయా విసర్జిత ఇది ఉక్తం ఇప్పుడు ఈ కోశములు ఇవి సత్యమా అసత్యమా అసత్యము ఎందుకంటే స్వప్నము వంటివి స్వప్నం ఎక్కడి నుంచి వచ్చింది మీ నుంచే వచ్చింది మళ్ళీ మీలోనే విలీనమైంది మీలోంచి మీలోనే విలీనం అవుతుంది లేదా కిటికీ గుట్లోంచి ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకున్నారు స్వప్నం మీలోంచి వచ్చి మీలోనే విలీనమవుతుంది మరి ఈ స్వప్నము ఇది జ్ఞాన ఇది సత్యమా అసత్యమా అసత్యం అసత్యమైన స్వప్నం ఎక్కడి నుంచి వచ్చింది నా ఇండి నుంచే వచ్చింది నాలోనే విలీనమైపోయింది అలాగే ఈ కోశాలు కూడా ఇంద్రజాలము ఇంద్ర ఇంద్రజంద్రజాలపుడి నుంచి వస్తుంది మళ్ళీ వాళ్ళలోనే కలిసిపోతుంది ఇంద్రజాలము అలాగా ఆకాశాదిక్రమేణ రసాదయ కోశలక్షణా సంఘాతా అక్కడ ఆకాశాది క్రమం చెప్పారు తైత్రీయం గురించి మాట్లాడుతున్నారా ఈ అన్నమయ కోశం ఎలా వచ్చింది ఆకాశమో అనే క్రమంలో వచ్చింది తస్మాత్వా ఆత్మన ఆకాశసంభూత ఆకాశాద్ వాయు వాయుర అగ్నేరాప్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నత్ పురుష ఆకాశము అనే క్రమంలో ఈ అన్నమయ కోశము వచ్చింది ఇదంతా కూడా మిథ్యా